కీర్తన సంఖ్య నూట అరవై ఎనిమిది తుదిలే నిబంధము తోడునీదై నేను వదలినా నన్ను వదలిదేమి సేతు గులిమి కొలుచు దీర గుడువు నీయక కొత్త కొలుచు మీద మీద కొలవగా కలసిన కర్మపు గలిమి చేతగా దృష్ణ వెలితిగా గల్లు బెడలదేమి సేతూ అన్నియునొక మాటే అనుభవింపగజేసి కొన్ని వెత్తములను గూడించి ఇన్నిటా తిరువెంకటేశు నిర్మలునిగా నన్ను చేసి నీవు నాకు గలుగవయ్యా